స్వరూప స్థితి వాసనలు కదిలే అవకాశము లేదు అని స్వరూప బోధోపనిషత్తు తె కనుక ఏ బాధలు తాకలేని ఏ వ్యధలు ముట్టలేని నిర్వికల్ప సమాధియే మీ ఉన్నదని ఆచార్యులు సూచిస్తున్నారు సంకల్ప వికల్పాత్మకమైనటువంటి చర్య ప్రతిచర్యలతో కూడినటువంటి జీవితమే జీవితం కాదు దానికోసం పుట్టలేదు నువ్వు ఎప్పటికైనా నీకు నిర్వికల్ప సమాధి నిష్ట కలగాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ షడ్విధ సమాధి నిర్ణయాన్ని ఎరగగలిగినవాడు మానవుడు ఒకటి ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులలో మానవుడు ఉత్తముడు ఎందుకని మానవోపాధి ఉత్తమమైంది ఎందుకని అంటే నిర్వికల్ప సమాధి నిష్టను పొందదగడానికి అర్హమైనటువంటి ఉపాధి మానవ ఉపాధి మానవుడు నిర్వికల్ప సమాధి నిష్టను పొందడం అన్న ఒక పని తప్ప మిగిలిన వంద పనులు చేసుకొచ్చాడు ఇది నూటొకట పని పెట్టుకున్నాడు ఎందుకని వాడు ఎప్పటికీ చేయుడు కాబట్టి ఏమన్నా చేస్తే నిర్వికల్ప సమాధి నిష్ట అవ్వదు కాబట్టి చేత మీదే దృష్టి పెట్టిన వాడికి నిర్వికల్ప సమాధి నిష్ట ఎప్పటికీ రాదు ఎందుకని అది ఎప్పుడు ఏదోటి చేయాలంటే చేయమని చెయ్యాలంటే సంకల్ప వికల్పాలు ఉంటేనే చేస్తాను దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఏం చేయమన్నారయ్యా పరమాత్మ రామకృష్ణ పరమహంస అంటారు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తప్పక ఆరు గంటల సమయాన్ని తన కోసం తాను కేటాయించుకోవాలి ఈ పని నిమిత్తం సరే నువ్వేదో అధ్వానం పని చేయకుండా ఉండలేనుంటున్నావు కాబట్టి ఓ పని గంటల్లో నిద్ర కాకుండా నేను నిద్రలో అలాగే ఉన్నానండి అనుకు నిద్ర కాకుండా మిగిలిన మెలకువ సమయంలో కళ సమయంలో నిద్ర కల కళా నిద్ర కళ నిద్రలో భాగమైంది ఎందుకంటే నిద్ర రాకపోతే కళ రాదు కదా కాబట్టి ఈ మిగిలిన పద్దెనిమిది గంటల ఆరు గంటలు నిద్రపోదాం అనుకుంటే ఈ పద్దెనిమిది గంటల్లో ఆరు గంటలని మానవుడు తప్పక నిర్వికల్ప సమాధి నిష్టకి వినియోగించాలి పొద్దున్నే సాయంత్రం దాకా ఏం చేసేవాయర్ ఏవి చేయలేదే ఏమీ చేయకపోవడమే ఉత్తమమైన పని ఏమైనా చేయడం ఉత్తమమైన పని అనుకోమాక ఆ రోజులు అయిపోయినాయి అదంతా వేస్ట్ కదా అంత వికాసం పరిణామంలో భాగం అంతే ఈ నిర్వికల్ప సమాధినిష్టని ఎనిమిదేళ్ల వయసుకే అనుభవించినటువంటి వారు శంకరభ ఎనిమిదేళ్లకే అనుభవించినవాడు ప్రహ్లాదు ఎనిమిదేళ్లకే అనుభవించిన వాడు ధ్రువుడు ఎనిమిదేళ్లకే అనుభవించిన వాడు మార్కండేయుడు చూడండి మన చరిత్రలో ఇలా బోళ్ళు మంది ఉన్నారు అసలు ఇన్యూమరబుల్ అందుకని భారతదేశం సనాతన ధర్మం జ్ఞానభూమి అని చెప్పడానికి కారణం ఇది అనమాట ఇక్కడ జన్మత జ్ఞానులందరూ వచ్చేసేటటువంటి పరంపర ఉందన్నమాట మిగిలిన చోట్ల నానా కష్టాలు పడి బరు బదలు కొడుకుని పాటు కష్టపడ్డా కూడా ఆ జ్ఞానం ఉందో లేదో తెలియటం ఉన్నదని ఒప్పుకోవడానికే కష్టంగా ఉండదు అనమాట ఇది భారతదేశం యొక్క విశిష్టత ఈ భారతదేశంలో పుట్టిన భారతీయులందరూ వేద విజ్ఞానాన్ని అందుకున్న ప్రతి ఒక్కరూ కూడా వేదం చదువుకున్నామన్న వాళ్ళందరూ కూడా తప్పక ముందు ఎందులో ఉండాలి నిర్వికల్ప సమాజ ఉండాలి తమ జీవితంలో ఒక్క ఉపనిషత్తు చదివినా సరే అతి చిన్న ఉపనిషత్తు కలి ఉపనిషత్తు చదివినా సరే ఆ ఉపనిషత్తు లక్ష్యం ఏమిటయ్యా నిర్వికల్ప సమాజ ప్రతి ఉపనిషత్తు కూడా నిర్వికల్ప సమాధి నిష్ట సూచిస్తున్నాయి ప్రతి రోజు తప్పక భోజనం అలా చేస్తున్నాడో నిద్ర అలా పోతున్నాడో గాలి ఎలా దానికంటే మొదటి ప్రాధాన్యంగా నిర్వికల్ప సమాధి పెట్టుకోవాలి సాధకుడు నేను సాధకుడు నేను సాధన చేస్తున్నానండి నేనేదో ఏ పేరన్నా పెట్టుకో యాగాలు యోగాలు అర్చనలో పూజలో జపాలు తపాలు లేకపోతే ఇంకేదైనా పెట్టుకో ఏదో చేస్తూ ఉంటాడు కదా మానవుడు ఆఖరి కనీసం లక్ష్మీదేవినైనా డబ్బు కోసం పూజిస్తూ ఉంటాడు నువ్వు అది చేసినా సరే కోరికలు తీరడానికి దైవాన్ని ఆశ్రయించినా సరే సరే దైవం లేడన్నవాడైనా సరే నాస్తికుడైనా సరే చార్వాకులైనా సరే తప్పక ఏ నిష్టలో ఉండాలి నిర్వికల్ప సమాజ నిష్టలో ఉండాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ నిర్వికల్ప సమాధి నిష్ట లేని రోజున నీకు యాబ్సెంటే ఆ రోజు ఆ క్లాసుకి నువ్వు వెళ్ళలేదు స్టూడెంట్వి కాదనమాట నువ్వు శిష్యుడువి కాదు నెవర్ నిర్వికల్ప సమాధినిష్టని లక్ష్యం కాకపోతే నువ్వు ఎప్పటికీ శిష్యుడవు కాలేవుల్ యాజ్ ఇట్ శిష్యుడు అంటే అర్థం ఏంటంటే నిర్వికల్ప సమాధినిష్టే లక్షేము ప్రతి రోజు ఆ బెల్ రింగ్ అవ్వాల్సిందే కనీసం ఆరు గంటలు అవ్వాలి ఏకాంత వాసంలో ఉండాలి వివిక్త జన సేవిత్వంలో ఉండాలి నిస్పృహలా ఉండాలి స్పృహ ఉండకూడదు జగత్తు యొక్క స్పృహ పనిచేయకూడదుని మీద నామరూపాత్మకమైన శరీరం యొక్క స్పృహ పనిచేయకూడదుని మీద వీటిని దాటి బాగా గుర్తుపెట్టుకోవాలి వీటిని దాటి ఈ ఎల్లలు దాటాలి శరీర ప్రాణమనోబుద్ధి సంఘాతం యొక్క ఎల్లలు దాటాలి దాటి తనయందు తాలు నిలకడ చెందాలి